సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఇరవై రెండు వాడే వెంకటాద్రి మీద వరదైవము పోడిమితో పొడజూపె పొడవైన దైవము ఒక్కొక్క రోమకూపాన ఒగి బ్రహ్మాండ కోట్లు పిక్కటిల్ల వెలుగుంది పెనుదైవము పక్కనను తనలో తనలోని పదునాలుగు లోకాలు తొక్కి పాదాన కులిచే కొలిచే దొడ్డదైవము వేదశాస్త్రాలు నుంచి వేసారి కానగలేని మోదపు పెక్కు గుణాల మూల దైవము పోది దేవతల పుట్టించ రక్షించ ఆది కారణంపైన అజుగన్న దైవము సరుస శంఖచక్రాలు సరిపట్టి అసురుల తరగి పడవేసిన దండి దైవము సిరినురమున నుంచి శ్రీవేంకటేశుడై శరణాగతులగాచే సతతమైన దైవము